పాపం పట్టింట్లో ఎవరో ఉంటారు లేదా ఆవిడ మొహం చూశానో లేక అతగాడి మొహం చూశానో అంతే చేయగలిగింది అలాంటి ద్వేషం పెట్టుకోకూడదు తప్పదు చాలా కాషస్గా అగ్ని యొక్క మహాశక్తిని గుర్తించాలి అది ఈశ్వరుని యొక్క స్వరూపము అని గుర్తించాలి ఈ విధంగా తత్వత ఎవడైతే ఆ శక్తులనన్నిటినీ ఆ పరమేశ్వరుని యొక్క అనంత శక్తి యొక్క విలాసలు మాత్రమే అని ఎవరైతే యథాత్యంగా గుర్తిస్తాడో వాడు ఎప్పుడైనా ఈశ్వరునికి దూరంగా వెళ్ళగలుగుతాడా ఆకాశానికి దూరంగా వెళ్ళగలరా పృథివికి దూరంగా వెళ్ళగలరా వాయువుకి దూరంగా వెళ్ళగలరా అంటే అర్థమేమిటి ఈశ్వరునికి దూరంగా మీరెన్నడూ వెళ్ళలేరు మీ మనస్సు మీ సంకల్పం సంసారానికి చెందినదైతే ఆ విధంగానే మీరు ఈశ్వరుడికి దూరం కావాల్సి ఉంటుంది మీ సంకల్పం సత్యానికి చెందినది ఈశ్వరుని యొక్క విభూతిని గుర్తించేది ఆ విధంగా మీరు ఆ మనస్సుకి ట్రైనింగ్ లేదు డిసిప్లిన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే మీరు సర్వకాలంలో ఎందు యొక్క సన్నిధిందే ఉంటారు ఈశ్వరుని యొక్క సన్నిధి నుంచి మీరు ఎప్పుడూ పక్కకి తప్పుకునే లేరు అవికంపేన యోగేనా అంటే అది అవికంప యోగం అవికంపేనా అప్రచలితేన యోగేనా అంటే విచలితము గాని యోగం చేత అంటే చెదిరిపోని యోగం అంటే వీడి యొక్క ఫోకస్ అంతా కూడా ఎప్పుడు ఆ ఈశ్వరునిపై నిలిచి ఉండే ఉండేటువంటి అటువంటి యోగము అటువంటి యోగమును వీడు పొందుతాడు దీనివల్ల అంటే జ్ఞానము వలన యోగమును విభూతిని యథాపథంగా తెలుసుకునుట దానికి ఆ రెండింటికి కలిపి శంకర్లో అందమైన పేరుకొచ్చారు సమ్యగ్ దర్శన స్థైర్యలక్షణేనా సమ్యగ్ దర్శనము అంటే సత్యమును యథాపథముగా దర్శించుట ఉన్నదాని ఉన్నట్లుగా దర్శించుతారు సమ్యక్ దర్శనం అంట ఇది చాలా కాసస్ట్ గా మీరు గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు కొత్త దృష్టాంతం పట్టుకొచ్చే ముందు అవి ఎలాగో వస్తాయి చెప్పిందే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇప్పుడు పృథివీ ఉన్నదనుకోండి ఇది నా పొలము ఇది నా ఇల్లు ఇది నా భూమి అని మీరంటే అది అసత్య దర్శనం ఈ నా నా నా అనే అహంకారం ఏదైతే గలదో దాన్ని అహంకారము ఉంటాం లేదా మమకారము అహంకారము మమకారము ఈ అహంకార మమకారాలు ఎప్పుడు ఉంటాయో ఎంతవరకు ఉంటాయో తెలుసునండి దేహముతోటి మమేకమైనంత వరకే ఉంటాయి దేహాభిమానం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే ఉంటాయి దేహాభిమానం ఎంతవరకు ఉంటుంది దేహానికే దేహానికే భరోసా లేదు దేహం ఎంతవరకు ఉంటుంది రోజులు వేగంగా దొరికిపోతున్నాయి దేహము శిథిలం అయిపోతూ ఉంటుంది దేహం అలా శిథిలం అయిపోతూనే ఉంటుంది దేహమునికే దేహానికే భరోసా లేకపోతే ఆ దేహమునందరి అభిమానం చేత పుట్టి అహంకారం ఇంత భరోసా ఏం భరోసా ఉంటుందండి నేను నిద్రపోతే అహంకారం లేదు మమకారం లేదు అలా కుర్చీలో కూర్చుని కొడుకుబాట్లు పడితే అహంకారం లేదు మమకారం లేదు సో ఈ అహంకార మమకారాలని బేసిస్గా మీరు జగత్తును చూస్తున్నారంటే మీ దర్శనము తప్పు దర్శనం అలా కాకుండా పృథివి విశాలమైన పృథివి అని దర్శించారనుకోండి ఈశ్వరుని యొక్క విభూతి భూదేవి అంటే అర్థం అదేనండి భూదేవంటే ఈశ్వరుడు భూదేవి అంటే ఇంకా అక్కడి నుంచి కళ్యాణాలు ఇవ్వండి మీరు జస్ట్ చేయండి కానీ అర్థం అయితే ఇది కాబట్టి అది భూదేవంటే సో ఆ భూమి రూపంగా ఈశ్వరుడే అంటే ఈశ్వరుడు వేరు ఆయన యొక్క శక్తి వేరు కాదు మీరు ఈశ్వరుణ్ణి ఈశ్వరుని యొక్క శక్తి నుంచి విడదీయలేరు అదే అర్థం అర్థాంగి అంటే అదే అర్థం కాబట్టి ఆ ఈ పృథివి అని మీరు చూశారనుకోండి దాని సమ్యక్ దర్శనము అని అంటారు సో ఆ విధంగా సర్వమునందు ఈశ్వరుని దర్శించుట టాబోతోంది టాపిక్ ఇస్తే నేను సో ఆ దర్శనము సర్వమును ఆత్మరూపముగా దర్శించుట ఆత్మంటే ఈశ్వరుడే సర్వమును ఈశ్వరుని యొక్క విభూతిగా దర్శించుట దానికి సమ్యక్ దర్శనము అంటారు ఆ సమ్యక్ దర్శనంలో వీడు స్థిరంగా నిలబడాలి సమ్యక్ దర్శన స్థైర్యము సాధారణంగా క్లాసు వింటున్నప్పుడు సమ్యక్ దర్శనం ఎలాగూ ఉంటుంది శ్రవణం కనుక కానీ మనన్న దానికి తోడు కాకుంటే సమ్యక్ దర్శనము చెలించిపోతుంది ఓ గంట ఉంటుంది తర్వాత పోతుంది అందరూ చేసే కంప్లైంట్ ఇది అందరూ ఇదో ప్రధానమైన కంప్లైంట్ ఏమని సో ఎప్పుడున్నాను అడుగుతారు ఏదో కోర్సు అది చెప్పినప్పుడు ఆరు మా ఆరు ఆరు వారాల్లో రెండు మాసాలు మూడు మాసాలు కోర్సు అయిన తర్వాత స్వామీజీ కోర్సు అయిపోయింది మేము ఇళ్ళకి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మళ్ళీ మేము సంసారంలో పడిపోకుండా ఉండడానికి ఉపాయం ఏమి అనే ఒక ప్రశ్న ఉంటుంది ఆ ప్రశ్నకి చాలా విస్తారమైన సమాధానం కూడా చెప్తూ ఉంటాను మేము సత్సంగంలో దానికి ఉపాయం ఏమిటంటే మీ ఇల్లుని మీ ఇల్లు కాకుండా దానిని ఆశ్రమముగా తీర్చిదిద్దుకోవాలి అది ఇల్లు కాదు ఆశ్రమం అంటే ఆశ్రమం అంటే ఇంకక్కడి నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బ్రహ్మచారులు అలా కాదు అది నా దాటింగ్ దీంట్లో మీరే ఉంటారు కానీ ఇది నా ఇల్లు అనే ధోరణిగా కాకుండా ఆశ్రమంలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు సర్వమునందు ఈశ్వరుని దర్శించే ప్రయత్నం చేస్తారు శ్రవణ మనన విరుద్ధ్యాసనములతో కాలాన్ని గడిపే పని చేస్తారు అదే పని మీరు ఇంట్లో చేస్తారు అంటే వాటి ఇంట్లో మరి మా సొంత పనులు సొంత పనులే ఉండవు అన్ని పనులను ఈశ్వరులకు సమర్పించి చేసేటప్పుడు సొంత పనే ఉంటుంది ఇప్పుడు భర్త దేవుడు అనుకోండి ఆయనకి వండి వడ్డించారనుకోండి సొంత పనే ఉంది అది సొంత పనేమవుతుంది ఈశ్వరుడికి చేసిన పనే అవుతుంది పిల్లలు దేవుని యొక్క అనుగ్రహం వరప్రసాదం అనుకోండి దేవుని యొక్క ప్రసాదమే పిల్లలు అనుకోండి మీరు పిల్లలకి చేసి సేవ ఈశ్వరునికి చేసే సేవే అవుతుంది భర్తకి భార్య తన యొక్క ప్రాణమే అయినప్పుడు ఆ భార్యకి మనస్సుకు సంతోషపెట్టడం కోసం చేసే సర్వీస్ అంతా కూడా ఈశ్వరునికి చేసే సర్వీసే అవుతుంది కాబట్టి మీ భావన అక్కడ ఫోకస్లో షిఫ్ట్ రావాలి తప్ప ఇంట్లో చేసి నేను ఇల్లుని ఒక భోగ లంపతత్వానికి ఆశ్రయంగా తీర్చిదిద్దుకోకూడదు సరళమైన సింపుల్ స్ట్రేట్ సింపుల్ అండ్ వెరీ డీసెంట్ అండ్ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండాలి హాస్టియర్ లైఫ్ను లీడ్ చేస్తూ ఉండాలి ధనం వ్యామోహము భోగ లంపటత్వము ఉండరాదు ఆ విధంగా మీరు సరళమైన జీవితాన్ని అది లీడ్ చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో జీవిస్తూ ఉన్నారనుకోండి ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఉన్న ఏ సమ్యగ్ దర్శన స్థైర్యము గలదో అది ఇంటి దగ్గర కూడా నిలబడుతుంది సో యూ హెవ్ టు మేక్ అన్ ఎఫర్ట్ ఇన్ దట్ డైరెక్షన్ కాబట్టి ఆ విధంగా సమ్యక్ దర్శనం ఉన్నందు నిలిచి ఉండుట అంటే ఎక్కువసేపు దూరం కాకుండా ఉండుట సమ్యక్ దర్శనం ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు వచ్చి చూడండి మీరేమో అది మీద మీది కాదు నాది అన్నాడు అనుకోండి అంటే అలా కాదండి మీరు జాగ్రత్తగా గమనించండి చూడండి ఇది మీది కాదు ఇది ఇది నాదే మీరు దయచేసి కొంచెం పరిశీలించండి అలా కంగారు పడి నాదని అనొద్దు ఇతరుల సొమ్ము మనం తీసుకోకూడదు కదా మీరు కూడా ఆలోచించండి అని మనం చెప్పి చూస్తాం అబ్బే అబ్బే నాది అన్నాడు అనుకోండి సరే పట్టుకో నీ చేతిలో ఉన్నా నా చేతిలో ఉన్నా అది నశించిదే మీ హృదయంలో ఉండే ఈశ్వరులకు సమర్పితము పట్టుకుపో అన్నారనుకోండి అంటే మీరు సమ్యక్ దర్శనంలో నుంచి జారిపోలేదు అలా కాకుండా ఆ నాదంటావు కబడ్డార్ అని మొదలు పెట్టారనుకోండి మీరు కబడ్డారంటే వాడు అంతకంటే పెద్ద మాట ఎదురు అంటారు మొదలుపెట్టి లాయర్ నోటీస్ పంపిస్తారు కబడ్డారు అన్నారనుకోండి అంటే అర్థం ఏంటి మీ సమ్యక్ దర్శనం అయిపోయింది ఎప్పుడో చుట్టి అయిపోయింది మీరు కలహంలో పడిపోయారు అంటే సంసారం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నాను కాబట్టి ఇంటికి వెళ్ళినంత మాత్రాన్ని సంసారం వచ్చి నెత్తి తాండవం చేయాల్సిన అవసరం లేదు ఈ కన్ ది హోమ్ యాజ్ గుడ్ ఎస్ అండ్ ఇంకా నిజానికి ఆశ్రమంలో ఏదైనా కొన్ని పాలిటిక్స్ ఉండే అవకాశం ఉంది ఇంట్లో ఆ అవకాశం కూడా లేదు కాబట్టి మనం మనసు పెట్టి ముఖ్యంగా తెలుసుకోవడం ద్వారా ఎప్పటికీ తెలుసుకుంటూ ఉండడమే తెలుసుకోవడం ద్వారా మనసు పెట్టి ఆ సమ్యక్ దర్శనము నిలిచే ప్రయత్నం చేస్తే దానికే అవికంప యోగము అని యోగము చేత యుజ్యతే సంబధ్యతే మీకు అటువంటి అవికంపయోగము మీ మిమ్మల్ని పట్టుకుంటుంది లేదా మీరు అటువంటి అవికంపయోగాన్ని కొట్టుకుంటారు కర్మ అవ్వచ్చు భక్తం వచ్చు జ్ఞానం అవ్వచ్చు ఏదైనా అవికంపము అంటే కర్మ చేసిన ప్రతి కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో ఆరాధిస్తాము ప్రేమించేది ఎప్పుడు కూడా ఈశ్వరుణ్ణే ప్రేమించాలి ఈశ్వరుణ్ణి తప్పే దేన్ని ప్రేమించరాదు గులాబీని ప్రేమించకూడదు గులాబీలో ఉండే ఈశ్వరుని యొక్క విభూతిని మాత్రమే ప్రేమించాలి గులాబీని ప్రేమించడం గులాబీని ప్రేమించారనుకోండి ఆ గులాబీని తుంపి ఈ చొక్కాటి పెట్టుకోవాల్సి ఉంటుంది బట్టన్లో పెట్టుకోవాలి గులాబీలో ఉండే ఈశ్వరుని యొక్క విభూతిని ప్రేమించారనుకోండి అప్పుడు చేయాల్సి తుంపడం ఉండదు అప్పుడు ఆ గులాబీని అలాగా చిరునవ్వుతో దర్శించి ఓహో ఎంత బాగుంది ఈశ్వరుని యొక్క విభూతి అని అలాగే అనక్కర్లేదు ఆ భావన బాధంతటి ఆర్టికులేట్ నేను చేస్తున్నా పాటలు చెప్పేప్పుడు ఆర్టికులేట్ చేస్తాను మీరు యూ మే నాట్ ఇన్ సో మెనీ వర్డ్స్ బట్ ఆ భావన మీ కలుగుతుంది ఓహో వాట్ విభూతి అని అనిపిస్తుంది అనిపిస్తే ఆల్రెడీ మీరు ఆ సమ్యగ్ నిలిచి ఉన్నట్టే లెక్క కాబట్టి ఆ విధంగా సమ్యగ్ దర్శన స్థైర్యలక్షణమైన తే నాత్మంశయ నా అతి ఈ విషయంలో మీకు సందేహమునకు తావులేదు అని ఉరికే ఒక ఇన్ఫోసిస్ కోసం చెప్తారా అంటే మీరు ట్రై చేసు చూడండి సో ఈ మందు వేసుకుంటే మీకు తప్పకుండా నొక్తి తగ్గిపోతుంది నో డౌట్ అబౌట్ గ్యారంటీ వారంటీ పూర్వం గ్యారంటీ అనేవారు ఈ మధ్యన వారంటీ అంటున్నారు ఏమిటబ్బా రెండింటికి తేడా నేను ఎప్పటికప్పుడు దృష్టి నుండి మర్చిపోతూ ఉంటాను ఏదో తేడా ఉండాలి సో ఇట్స్ ఎ వారంటీ నాత్రశయ అహం సర్వస్ ప్రభవ మత్తవం ప్రవర్తతే ఇది మజన్ బుధా భావ సమన్వితా ఇది గొప్ప శ్లోకం అలాగే ప్రతిదీ గొప్ప శ్లోకం అంటే మరి ఎలాగ ఎందుకని గొప్ప అంటే గడజన శ్లోకంలో అవికంపయోగాన్ని గురించి ప్రస్తావించేనే ఆ అవికంప యోగాన్ని మరింత విస్తారంగా చెప్పబోతున్న శ్లోకం ఇది కాబట్టి చాలా ముఖ్యమైన శ్లోకము శంకరులు దానికి అవతారికి చూడండి కీదృశేనా అవికంపేన యోగేనా ఎటువంటి అవికంపయోగముతో ఈ భక్తునకు సంబంధము ఏర్పడుము అని ఒకవేళ మీకు ప్రశ్న ఉదయిస్తే ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ శ్లోకం వస్తోంది అంటే అర్థం ఏంటంటే అయ్యా అవికంపయోగం అని అన్నారు నాత్ర సంశయ సందేహమేం లేదండి అవికంపయోగం మీకు దొరికేస్తుంది మీరు మిమ్మల్ని మీరు పట్టుకోవచ్చు దాన్ని అన్నారు అది ఎలా పట్టుకోవాలి దాన్ని కొంచెం మీరు వివరించి చెప్పండి అని కనుక అడిగితే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆ శ్లోకం అటువంటిది అహం సర్వస్వ ప్రభవ సో సర్వమునకు ప్రభవము నేనే ఈ ప్రభవము అనే పదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రభావము కాదు ప్రభవము దీర్ఘం లేదు దీర్ఘం ఉంటే దీర్ఘం ఉండాలి పెట్టాలి దీర్ఘం లేకపోతే పెట్టకూడదు రామచంద్రాపురం అనుకూడదు అదే రామచంద్ర అపురం కాదు రామచంద్రపురము రామచంద్రాపురం కాదు సుందరాకాండ కాదు సుందర అకాండ ప్రసాద్ చిన్నప్పుడు ఇవన్నీ చిన్నప్పుడు చేసిన దోషాలు అంటే పదేళ్ల వయసులో ఉన్నప్పుడు సుందరాకాండ అన్నారు అంటే ఏవో అలా కాండ తీసేస్తున్నావు అని శాస్త్రి ఏదో మహాపరాధను చేసినట్టుగా ఆయన కందార్పించారు అప్పుడు చెప్పలు వేసుకుని సుందరకాండ సుందరకాండ సుందరాకాండేటి సుందరకాండ సుందరకాండ పురాణం చెప్పి ఆయన కూడా ప్రజల భక్తులారా మీకు ఇప్పుడు నేను సుందరాగానికి సంస్కృతులేదు అంటే ఏవి దురగా సో అలాగా దీర్ఘం పెట్టకూడదు అలా ప్రతిదానికి దీర్ఘం పెట్టుకుంటూ పోకూడదు దీర్ఘం ఉన్న చోట డ్రాప్ చేయకూడదు సో ప్రభవ దాన్ని ప్రభావం చేసి కూర్చోబెట్టకూడదు ప్రభవ సో ప్రభవ అంటే సంస్కృతం కదా ప్రభవతి అస్మాత్ ఇది ప్రభావ పంచమే భక్తి అంటే ఉపాదానము ప్రభవ అంటే ఉపాదానము ఇప్పుడు లైక్ చపాతి చపాతి అనేదానికి ప్రభవము ఏమిటో చెప్పుకొని చూద్దాం పిండి అట కదా ఇప్పుడు తెలిసిపోయింది మీకు ప్రభావము అంటే ఇంకొకటి నెక్లెస్ అనేదానికి ప్రభవం బంగ ఇంకొకటి తరంగము అనేదానికి ప్రభవము కాబట్టి ప్రభవము అంటే ఉపాదానము ఈ శ్లోకం చాలా గట్టి శ్లోకం అది ఇప్పుడు అహం సర్వస్వ ప్రభవ సర్వమునకు ప్రభవము ఉపాదానము నేనే ఇది జాగ్రత్తగా మీరు గమనించాలి సర్వమునకు ఉపాదానము నేనే సర్వం అంటే ఏమిటండి సర్వం అంటే ఏమిటి చూడండి దేనిని మీరు వింటున్నారో దేనిని దేనిని వింటున్నారో దేనిని స్పృశిస్తున్నారో దేనిని చూస్తున్నారో దేనిని ఆస్వాదిస్తున్నారో దేనిని ఆఘ్రాణిస్తున్నారో ఆ సర్వము అనార్థం మీరు చూసేది అన్ని రూపములు మీరు వినేది అన్ని శబ్దములు మీరు ఆఘ్వాణించేది అన్ని గంధములు ఆస్వాదించేది అన్ని రసములు ఇంకొకటి మిగిలి ఉన్నది ఏమిటది మీరు స్పృశించేది అన్ని స్పర్శలు ఇది సర్వం అంటే ఈ సర్వమునకు ప్రభవము నేనే ఉపాధాయము నేనే అహం సర్వస్య ప్రభవ ఇంకొకటి సర్వము అంటే ప్రాణులు తీసుకోండి సర్వ ప్రాణులు అని తీసుకోండి సర్వస్వ ప్రభవ సో అంటే ప్రాణులు నాలుగు రకాలు చెప్పారు జరాయుజము ఉద్భిజ్యము స్వేదజము అండజము అంటే మేమల్స్ అంటే మనుషులు పశువులు పక్షులు వెండి ముక్క గల జంతువులు ఏదో మొత్తానికి మేమల్స్ జరాయుజము లేకపోతే హాట్ బ్లడెడ్ లివింగ్ బ్లివింగ్ అంటే వాంగ్ బ్లడెడ్ అంటే నక్తం వేడిగా ఉండేటువంటి జరాయుధ్యము అని అంటారు మనుష్యులు పశువులు ఇత్యాదులు ఆ పక్షులు కూడా జరాయుధ్యములు కావచ్చు కొన్ని సందర్భాల్లో జనరల్గా పక్షులు అంటే అండజములు అవుతాయి బృడ్డు నుండి పుట్టున్నది తర్వాత స్వేదజములు అంటే మురికి కల్మషం నుండి మురికి నుండి పుట్టినది ఈ కిరిమి మురికి నుంచి పుడతాయి చిన్న పెద్ద నాలుగవది ఉద్భిజము అంటే గింజ విత్తు నుండి చెట్టు చామలు ఇవన్నీ కూడా సర్వస్య ప్రభావ వీటన్నిటికీ ప్రభావము నేనే అంటే చెట్టుజాములకి మసాలా నేనే మసాలా అంటే ధాతువు మసాలా అంటే అర్థమైందని మసాలా అంటే మామూలుగా సాంబార్లో వేసేది అనుకున్నాను నాట్ మసాలా అంటే ప్రభావము అంటే రామిటీరియన్ రామిటీరియన్ సో చపాతీకి ఆట లాంటిది అది ధాతువు సో ఈ సకల ప్రాణులకు చెట్టుచామలకు ప్రభవము నేనే సకల పశు పక్ష్యాదులకు ప్రభవము నేనే మనుష్యులకు ప్రభవము నేనే దేవతలకు యక్ష గంధర్వ ఇత్యాది పురాణములలో చెప్పబడిన ప్రాణులకు ప్రభవము నేనే ఇది చాలా విధరంగా ఉంది అహం ప్రభవ తర్వాత చూసేది వినేదంటే శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐడెంటిటీ ప్రభావము నేనే ఎందుకంటే శబ్దం అంటే ఏమిటి శబ్దజ్ఞానము చేత తెలియబడేది శబ్దం శబ్దజ్ఞానంలో విషయమవుతుంది శబ్దం కదా శబ్దజ్ఞానంలో విషయం దాని శబ్దం కంటికి చూడబడి తెలిసేది రూపం చెవికి వినబడి తెలిసేది తెలిసేది మాట ఉండాలి పక్కన శబ్దం నాలుగు చేత రుచి చూడబడి తెలిసేది చేతితో స్పృశించబడి తెలిసేది ముక్కుతో ఆధ్రానించబడి తెలిసేది అంటే అన్ని జ్ఞానములు కాలేదు శబ్దస్పృశ రూప సగంధములన్నీ కూడా జ్ఞాన రూపములే ఈశ్వరుడు జ్ఞాన రూపుడు ఈశ్వరుడు మృద్ధాభిమయుడు కాడు భాగవతంలో చెప్పినట్టుగా మట్టితోటో రాయితో చెక్కతో చేసిన వాడు కాదు ఈశ్వరుడు వృద్ధానుమయుడు కాదు జ్ఞానస్వరూపుడు ఈశ్వరుడికి ఒక విశిష్టమైన ఆకారము అది మా ఉంటే ఉపాసన కోసం పెట్టుకున్నదే తర్వాత ఈశ్వరుడికి ఉన్న ఆకారం కూడా ప్రాచీనమైన ఆలయాల్లో ఉపసరవంత ఆకారం ఉండేది అదేదో ఆకారం అంటే ఇదే అన్నట్టుగా ఫోకస్లో ఉండేది కాదు ఏదో ఉపసరవంత ఆకారం ఇప్పుడు పూరి జగన్నాథ్లో ఈశ్వరుడు ఆకారం ఏ ఆకారం అది ఎప్పుడైనా చూసానా ఎలా ఉంటుంది అది అది ఆకార ప్రధానమైన ఆకారమా కాదు ఆకార ప్రధానమైన ఆకారం కాదు ఏదో పెట్టుకోవాలి కాబట్టి ఆకారం పెట్టుకున్నట్టు ఒక ఆమెకి చెవులకు ఏమైనా ఉంటే మంచిదండి చెవులకు లేకుండా ఉండకూడదు అంటే ఆ బంగారుపు తీగ తీసి ఇలా ఏదో పెట్టుకుంటాయి ఏమీ ఏమీ కర్ణాభరణములమ్మా అంటే అవి ఏదో ఆభరణం ఏదో ఉండాలి కాబట్టి పెట్టుకున్నావుతాయి ఓ తీగ అలా అలా పెడతారా ఉంటే శాస్త్రం కోసం పెట్టారు ముక్కుకో పొడక ఏమో అలా ఉన్నది దాంట్లో ఏమీ శోభ లేదు ఏమీ ఆకారం లేదు అది నిరాకారంగా ఉందంటే ఏదో శాస్త్రం కోసం పెట్టే అన్నట్టు అలాగా దేవుడికి ఆకారం అంటే ఏదో శాస్త్రం కోసం పెట్టే ఉన్నట్టు అంతే కానీ ఇంకా ఆకారాన్ని రవివర్మ చిత్రంలాగా దాన్ని అంతలా పెద్దగా దాన్ని హైలైట్ చేయనక్కర్లా ఇది త్రీ హై డెఫినేషన్ సినిమా బొమ్మలాగా చేయక్కర్లా నాట్ నెసెసరీ ఇంతకీ దేవుడు ఆకారం బయట ఉండదు మీ హృదయంలో ఉంటుంది ఎప్పుడైతే బయట ఉండే ఆకారానికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చేశారో ఇది ఏమైపోయింది మీ కళ్ళకి వినోదం కింద తయారైంది మీ కళ్ళకి వినోదం కోసం అది కాదుకా జగన్నాథ్ పూర్వీ జగన్నా నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఆలోచించండి పూర్వీ జగన్నాథ్లో ఆకారం ఏ ఆకారం అది అది ఆకారంలో అనిపించిందా మీకు అది ఆకారం అనిపిస్తోందా నిరాకారం అనిపిస్తోందా దాని ముఖం చూస్తే ఏమాకారం ప్రాచీన దేవాలయాల్లో ఆకారాలన్నీ అలాగే ఉండేవి అది ఆకారమా కాదా అన్నట్టుగా ఉంది ఎనివే కాబట్టి సో సర్వ రూపములు ఈశ్వరుని రూపములే శబ్దస్ ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు అక్కడ ఇంజనీరింగ్తో దోటికి పోయారు అంటే ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు జ్ఞానానికి ఆకారం ఉండదు జ్ఞానానికి స్వతహాగా ఆకారం ఉండదు అన్ని ఆకారములు ప్రకాశింపజేసేది జ్ఞానం ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు సినిమా తెర మీద ఎన్ని ఆకారాలు చూశారు వంద ఆకారాలు చూశారనుకోండి ఓన్లీ వందొద్దు ఈ ఎక్స్ట్రాలన్నీ మనకు వద్దు హీరో హీరోయిన్ విలన్ మూడు ఆకారాలు చూశారనుకోండి ఎక్స్ట్రాల గురించి మర్చిపోండి పూర్వం హీరో హీరోయిన్ కలిసి ల్యాండ్స్ చూసేవారు ఇప్పుడు హీరో వెనకాల ఒక వంద మంది హీరోయిన్ వెనకాల ఒక వంద మంది రెండు బాబులు కలిసి ఏదో కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ సైన్యం కౌరవ సైన్యం కొట్లాడుకున్నట్టుగా రెండు సైన్యాలు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు అలాగే మరి ఎందుకు చూస్తున్నారో అంటే కొరియోగ్రఫీ అనే ఆర్థిక బాగా ఉపయోగపడుతున్నాడు అలా చేస్తూ ఉండుంటారు బట్ దాంట్లో కూడా ఓ ప్రయోజనం లేకపోలేదు ఈ ఎక్స్ట్రాలు ఉద్యోగాలు బాగా దొరుకుతాయి డ్యాన్స్ సీక్వెన్స్ తీయాలంటే రెండు వందల మంది ఉంటే కానీ డ్యాన్స్ సీక్వెన్స్ తీయలేదు అది ఉపయోగమే ఎందుకంటే భారతదేశంలో జనాభా కొరత లేదు కనుక వృత్తి వాళ్ళందరికీ వృత్తి కాబట్టి ఇన్ని ఆకారాలు మూడు ఆకారాలు పెట్టుకోండి ఓకే మూడు ఆకారాలు ఇవి నాయకుడు నాయిక ప్రతి నాయకుడు మూడు ఆకారాలు ఓకే ఇప్పుడు ఈ మూడు ఆకారములను సినిమాలో ప్రకాశింపజేసిన ప్రకాశం ఒకటి ఉన్నది కదా వెలుగు దానిది ఏ ఆకారము మీరు చెప్పండి దానిదంటూ స్వతహాగా ఏ ఆకారము ఉండదు అంచేతనే అది అన్ని ఆకారములను ప్రకాశింపజేస్తుంది అది ప్రకాశం యొక్క ధర్మం ఏమిటి స్వయంగా ఆకారహీనంగా ఉంటూనే సకలములైన ఆకారములను ప్రకాశింపజేయుట అది ప్రకాశము యొక్క ధర్మం ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు సత్యము జ్ఞానమునంతం బ్రహ్మ కాబట్టి ఆయన జ్ఞానము అన్ని జ్ఞానములను అన్ని విషయములను ప్రకాశింపజేసేటువంటి జ్ఞానము శబ్దస్పర్శ రూపరస గంధములను సర్వమును ప్రకాశింపజేసేటువంటి జ్ఞానస్వరూపుడైన అంటే శబ్దజ్ఞానము ఆ జ్ఞానం నుంచే పుట్టింది రూపజ్ఞానము ఆ జ్ఞానం నుంచే పుట్టింది సకల జ్ఞానములు కూడా అదే జ్ఞానము నుండి పుట్టే సర్వజ్ఞా అదిగో అటువంటి సర్వమునకు ప్రభవ జ్ఞానస్వరూపుడై ఉండి సర్వమును ప్రకాశింపజేస్తున్నటువంటి ఈశ్వరుడు అహం సర్వస్య ప్రభవ మత్తవం ప్రవర్తతే నా నుండియే సర్వము ప్రవర్తిల్లుతున్నది ఇప్పుడు సరే ఈ ప్రవర్తన దగ్గరికి వెళ్ళే ముందు ఇంకో కొంత విచారం ఉండాలి ఈశ్వరుడు ఆయన జ్ఞానస్వరూపుడు కదా చైతన్యస్వరూపుడు తెలివి జ్ఞానం అంటే తెలివి చైతన్యం ఎరుక అది ఈశ్వరుని యొక్క స్వరూపం మరైతే ఈ జడ జగత్తు ఈశ్వరు నుంచి ఎలా ఒక ప్రశ్న అది తెలుసుకోవాలి ఎందుకంటే బుధాహ భజంతే అంటాడు భక్తి చేస్తున్నారు ఎవళ్ళు భక్తి చేసేటువంటి వాళ్ళు ఎవళ్ళు మూఢులు చేస్తున్న భక్తియా కాదు మూఢులు లేక మూర్ఖులు చేస్తున్న భక్తి కాదు బుధులై భక్తి చేయాలి బుధుడంటే ఎవడు తెలుసుకున్నవాడు తెలిసి రామనామను ఉచ్చరించాలి తెలిసి భక్తి చేయాలి జ్ఞావా కర్మాణి కుర్వీత తెలిసి కర్మలు చేయాలి భగవద్గీతలో తెలుసుకోవడానికి ప్రాముఖ్యం తెలిసిన తర్వాత ఏది చేస్తున్నారన్నది అంత ముఖ్యం కాదు తెలుసుకోవడం ముందు ముఖ్యం తెలుసుకున్న తర్వాత ఇట్ ఫాలో వంట చేసేప్పుడు కూడా తెలిసి వంట చేయాలి ఏ వండుతున్నారు కాకరకాయ కూర వండుతున్నారా కూర వండుతున్నారా అన్నది సెకండరీ మీకు కూర వండడం తెలిసి వండాలి ఏ కూర వండినా తెలియకుండా వండితే చీకాల్చుకుంటాను సో తెలియకుండా ఉండేదనుకోండి వంకాయ కూర వండితే చేయ కాలుతుందా కాకరకాయ కూర వండితే చేయ కాలుతుందా అంటే నాట్ ది పాయింట్ కాబట్టి తెలిసి బుధాహ తెలిసి భక్తి చేయాలి మరి ఇది ఎలా తెలుసుకోవాదా ఈశ్వరుడే ఉపాదానము మీరు అన్నారు కదా ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు కదా ఆయన జడ్డు కాదు కదా ఈశ్వరుడు జడ్డు కాదు కదా జడమంటే ఇప్పుడు టేబుల్ జడ ప్రాణము లేనిది అని ఒక అర్థం తెలివి లేనిది అని అర్థం జడము అంటే తెలియదు టేబుల్ ఇది టే ఇది టేబుల్ అని నాకు తెలుస్తోంది ఇది టేబుల్ అని మీ అందరికీ కూడా తెలుస్తోంది ఏం అభ్యంతరం లేదు కానీ ఇది టేబుల్ నేను టేబుల్ అని దానికి తెలుస్తుందా తెలియదు ఎందుకని జడము మరి ఈశ్వరుడు ప్రభవము ఉపాదానమైనప్పుడు ఇప్పుడు బంగారంతో చేసిన ఆభరణం ఉందనుకోండి అది బంగారకో ఆభరణం అవుతుందా మరో ఆభరణం అవుతుంది బంగారం లేవుతుంది ఇప్పుడు గోధుమ పిండితో చేసిన చపాతి గోధుమ రొట్టె అవుతుందా స్వ జొన్న రొట్టె అవుతుందా గోధుమ రొట్టె అవుతుంది కాబట్టి జ్ఞానస్వరూపుడు తెలివియే స్వరూపముగా కలిగిన ఈశ్వరుడే ఉపాదానముగా జగత్తు జడమెల్లా అయింది మరి విషయం అంటే చూడండి జడచేతన విభాగము కల్పితమే జడచేతన విభాగము అది యథార్థం కాదు కల్పితం ఇక దీనికి దృష్టాంతం సినిమానే మీరు సినిమాకి వెళ్ళారు సినిమా చూస్తున్నారు హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నారు ఆ డ్యాన్స్ చేసినప్పుడు ఆ పక్కనే ఒక పెద్ద బండరాయిలాగా అయితే ఒక శిలా శిలాప్రతిమ ఏదో ఉంది దాని చుట్టూ తిరుగు ఏదో ఒకటి ఒకటి డ్యాన్స్ చేస్తారు కదా అలాగే ఒక పెద్ద బండరాయి చుట్టూ తిరుగుతో వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు చెప్పండి ఆ డ్యాన్స్ చేసేవాళ్ళు చేతనము ఆ బండరాయి జడం ఏమంటే ఆ తేడా మనకి కనబడుతోంది కదా అయితే వాస్తవంలో వీళ్ళు చేతన పురుషులు చేతనులైన వ్యక్తులు ఈ బండరాయి జడము అనే విభాగము ఇది యథార్థమా కల్పితం కల్పితం యార్థం కాదు ఎందుకంటే చేతనులైన నాయకుడు ప్రతి నాయకుడు కూడా ప్రకాశము నందు కల్పించబడిన వారే ఇది బండరాయి అనేది కూడా ప్రకాశము కల్పించబడినదియే కాబట్టి జడ విభాగం ఏదైతే కలదో ఇది స్థూల దృష్టితో చూస్తే అని సత్యమే అనిపించిన మీరు సూక్ష్మంగా కనుక విచారం ఆ విభాగము కూడా కల్పితమే టేబుల్ ఇది టేబుల్ అనే జ్ఞానం కలిగింది ఆ టేబుల్ జ్ఞానము ఒకటి ఈయన మనిషి మనిషి యొక్క జ్ఞానము టేబుల్ జ్ఞానము మనిషి జ్ఞానము దీంట్లో చేతనమేది జడమేది రెండు చేతనములే అంటే జడమేం రెండు చేతనములే జ్ఞేయము జ్ఞానము కంటే భిన్నంగా ఉండలేదు కాబట్టి టేబుల్ జ్ఞానము చేతనమే ఒక మనిషి యొక్క జ్ఞానము చేతనము కాబట్టి జడచేతన విభాగము కల్పితము ఇది ఒకటి మీరు గమనించాలి తర్వాత ఈశ్వరుడు జడ జగత్తుగా అయిపోలేదు ఈశ్వరుడు జడ జగత్తు వలె భాసిస్తున్నాడు జడ జగ ఇప్పుడు ప్రకాశము అక్కడ ప్రాజెక్టు నుంచి ఒక ప్రకాశం బయలుదేరింది ఇప్పుడేమో చూసారా ప్రాజెక్టు నుంచి ప్రకాశం వస్తుంది ఆ ప్రకాశము హీరో అయిపోయిందా హీరో అయిపోతే ఇంక హీరోయిన్ అలా అవుతుందా లేకపోతే హీరో హీరోయిన్ అన్ని రూపాలుగా అది కనబడుతోందా ఏమిటి పరిస్థితి కనబడుతోంది ఏమీ అయిపోలేదు ప్రకాశం ప్రకాశంలాగే ఉంటుంది కనబడుతోంది ఇప్పుడు తెర మీద నాయకుడు నాయిక కనబడుతున్నారా లేకపోతే తెర నాయకుడుగానో నాయకుడిగాను అయిపోయి డాన్స్ చేస్తున్నా ఏమీ అయిపోలేదు కనబడ్డమే జగత్తు దృశ్య జగత్తు ఉన్న జగత్తు కాదు కనబడే జగత్తు ఉన్న సినిమా కాదు కనబడే సినిమా కాబట్టి ఈశ్వరుడు చైతన్య స్వరూపుడు తెలివి తెలివి ఏ స్వరూపంగా కలవాడు కనుక ఆ ఈశ్వరుని యొక్క చైతన్యమే జడమైన జగత్తుగా భాషిస్తోంది అలా ఎందుకు భాషిస్తుంటే అజ్ఞానం చేత భాషిస్తోంది మీరు తెలివి తక్కువ అవడం చేత తెలివి తక్కువ అంటే వేదాంత దృష్టి అన్నాను మరో అలా మీరంటే ఇక్కడ కూర్చున్న కాదు ఇంజన్ తెలివి లేకపో తెలివితేటలు లేనందు వలన మనకు జడ జగత్తు భాషిస్తోంది తెలివితేటలు ఉంటే జడ జగత్తు భాషించదు జడ జగత్తులో అంతర్లీనంగా అధిష్టానంగా ఈశ్వరుడే ఉన్నాడు అని తెలుసుకుంటాం కాబట్టి ఇక్కడ అహం సర్వస్వ ప్రభవ అన్న చోట ఆయన జ్ఞానస్వరూపుడు ఆ జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుని ఎందు ఈ సకల జగత్తు భాషిస్తోంది కాబట్టి భాషించే జగత్తుకు కనబడే జగత్తుకు ఆయన కనబడే జగత్తుకు ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుడు ఉపాదానము ఇది చాలా విలువైన టాపిక్ మీరు ఎంతవరకు పట్టుకున్నారా అని నాకు అప్పటికప్పుడు సందేహం ఇంకొంచెం వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను మీకు పరీక్ష పెడతాను చెప్పండి నాకు ఘటము ఘటన ఏది అసలు వేదాంత పాఠం అవదు కదా మీకు తెలుసు ఘటమున్నది కదా మీరు మామూలుగా చెప్పండి సమాధానం ఘటమునకు ఉపాదానం ఏంటి మట్టి చిరంజీవ మంచిగా చెప్పారు ఏమండి మీరు ఘటాన్ని మీరు భావన చేసి కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకున్నాం ఎందుకంటే కలి తెలిస్తే ఇవన్నీ ఉంటాయి దానికి కూడా ఘటం వస్తుంది కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది అందుకోసం కళ్ళు పూసుకుంటే ఇవన్నీ షతాఫ్ అయిపోతాయి ఇంక ఇవేం లేవు కదా కలు పూసుకున్నాను ఘటము చక్కటి అందమైన ఘటము అని నేను ఘటాన్ని దర్శిస్తున్నా దర్శిస్తున్నా భావించడం అంటే దర్శించడమే కదా సో నేను భావనారూపంగా దర్శించే ఘటమున్నదే దానికి ఉపాదానం ఏంటి తెలివి తెలుగు ఉన్న మాట దానికి కూడా ఉపాదానం మట్టేనా దానికి కూడా ఉపాదానం మట్టి అంటే ఇక్కడంతా మట్టి పెట్టుకుని ఉన్నారని అర్థం అర్థమైందండి ఇప్పుడు మీరు హీరోని చూశారు ఆయన నిలబడి ఉన్నాడు ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ హీరో ఆయనకు ఉపాధానం ఏంటి మధ్య మాంసము రక్తము అది కదా ఆయన ఉపాధానం ఆ హీరో డ్యాన్స్ చేస్తుండగా సినిమా తెర మీద చూశారు ఆ హీరోకి ఉపాధానం ఏమిటి ప్రకాశం అదూ వెలుగు ఉపాదానం అయితే అక్కడ కూడా మధ్యాహ్న అంసాదులు ఉంటాయా అది ఇప్పుడు తెలిసిందండి కాబట్టి ఘటము ఘట భావన మీరు స్వప్నంలో ఘటం చూశారనుకోండి స్వప్న ఘటం దానికి ఉపాదానం ఏమిటి మీరే మీ తెలివియే స్వప్న ఘటంలా భాషిస్తుంది మీరు కొండ ఉంది కొండకు ఉపాదానం ఏమిటి బండరాయి స్వప్నంలో కొండ చూశారు దానికి ఉపాదానం ఏమిటి చైతన్యం కాబట్టి సకల జగద్రూపంగా పరమేశ్వరుడే భాషిస్తున్నాడు జగత్తు దృశ్యమే కానీ కనబడేదే కానీ ఉన్నది కాదు అంచేత కనబడేదానికి ప్రకాశం ఉపాదానం అవుతుంది కనబడడం అంటే తెలియబడు తెలియబడేది జగత్తు జ్ఞేయము కాబట్టి దానికి ఉపాదానము జ్ఞానము అహం సర్వస్య ప్రభవ కాబట్టి జ్ఞానస్వరూపుడైన అంటే చైతన్యస్వరూపుడై జ్ఞానస్వరూపుడైన పెద్ద పండితుడైనా అలా కాదు చైతన్యం పాండిత్యం కాదు ఇక్కడ చైతన్యం తెలివి ఎరుక అది స్వరూపముగా కలిగిన ఈశ్వరుడే ఈ జగత్తునకు ఉపాదానము అహం సర్వస్వ ప్రభవ మంచిది సర్వస్య ప్రభవ అంటే సర్వదేశ ప్రభవ సర్వకాల ప్రభవ సర్వ వస్తున ప్రభవ అది సర్వశబ్దానికి అర్థం ఇప్పుడు దేశము దేశము దిక్కు దిక్కు తూర్పు దిక్కు తూర్పు దిక్కు అని ఎవరికి తెలుస్తుంది మీకు తెలుస్తుందా లేకపోతే తూర్పు దిక్కుకే తెలుస్తుందా మీకు తెలుస్తుంది కాబట్టి తూర్పు దిక్కు అనే దేశ విభాగమునకు అధిష్టానము ఒక చేతనుడైన పురుషుడు చైతన్యం తెలివి తూర్పు పశ్చిమము అనే విభాగాలన్నీ భాషిస్తాయి అలాగే కాలము కూడా తెలివి ఎందు తెలివి ఉండాలి తెలివి ఉంటేనే కాలం ఉంటుంది తెలుసుకునేవాడు లేకుంటే కాలము ఉండదు ఒక ఒక ప్రిన్సిపల్ ఉంది యూ జస్ట్ ఇమాజిన్ భూగోళమును మీరు భావన చేయండి భూగోళం మీద చెట్లు చేమలు అన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి అలాగే భావన చేయండి పశువులు పక్షులు ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో భూగోళం మీద అలాగే ఉంటాయి మీరు చేయండి మనుషులు మాత్రం లేరు జస్ట్ మీరు భావన చేయండి అటువంటి భూలోకంలో మనుషులు మైనస్ ఇంకా మిగతావన్నీ సేమాయి అటువంటి భూలోకంలో ఇప్పుడు ఉన్నవన్నీ ఉంటాయి పశువులు పక్షులు అన్నీ ఆ ప్రాణి కోట అలా నడుస్తూ ఉంటుంది ఒక తరం ప్రాణులు వెళిపోతాయి కొత్త తరం ప్రాణులు వస్తూ ఉంటాయి చెట్టు చేపలు అంతా నడుస్తూ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ పృథువి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది వర్షాలు పడతాయి ఎండలు కాస్తాయి అంతా సేమ్ ఒక్కటి మాత్రం ఉండదు ఏమిటో తెలుసిన కాలము కాలము ఉండదు పశుపక్ష్యాదులకు కాలము ఉండదు ఉడతాయి కొంతకాలం ఉండి చచ్చిపోతాయి కానీ కాలం అనే భావన ఉండదు మనిషికి మాత్రమే కాలము అనే భావన ఉంటుంది ఎందుకంటే మనిషికి మనస్సు ఉంటుంది ఆ మనస్సులో కాలభావన ఉంటుంది ఆ కాలాన్ని వీడు భావన చేస్తాడు అందుకోసమే కాలము ఉంటుంది కాబట్టి కాలాన్ని భావన చేసే ఒక తెలివి ఒక చేతనుడు లేకుంటే కాలము ఉండదు కాబట్టి కాలము కూడా తెలివి కల్పితము దేశము కూడా తెలివి ఎండే కల్పితము సకల వస్తువులు ఆ తెలివి ఎందు కల్పితమై ఉంటాయి కాబట్టి సకల దేశమునకు సకలమైన కాలమునకు సకలమైన వస్తువు అంటే జగత్తునకు సో దేశ కాల వస్తు రూపంగా మీ ముందు భాషించేటువంటి జగత్తునకు ఉపాదానము ఆ తెలివి రూపంగా ఉండే పరమేశ్వరుడు అహం సర్వస్య ప్రభవ ఇంకా చెప్పచ్చు వేదాంతం అంటే ఇలాగే ఉంటున్నాయి ఎన్ని ఇసక పాత్ర అంటారు ఇసక తీసికొల్ది వస్తూనే ఉంటుంది అదే అయిపోంది కూడా సో మత్త సర్వం ప్రవర్త ఇప్పుడు సర్వమునకు ఉపాదాన కారణము నేనే అని చెప్పాం అహం సర్వస్వ ప్రభవ నిమిత్త కారణాలు ఎవరు మరి అది కూడా నేనే మొత్త సర్వము ప్రవర్త సర్వము నా నుండియే ప్రవర్తిల్లుతున్నది అంటే చేష్ట చేయించున్నది నా నా వలన నేను నిమిత్తం వాటి వలననే సర్వము చేష్ట చేయించున్నది అంటే ఎలాగంటే ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కదా భూమి తనంత తానుగా నిశ్చయం చేసుకుని నిర్ణయం తీసుకుని తిరుగుతోందా పరమేశ్వరుని కారణంగానే ఆ ఈశ్వరుని భూమి సూర్యుడి తిరుగుతోంది ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్లారు ఫ్యాక్టరీలో వాళ్ళందరూ పనులు చేస్తున్నారు ఎవాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు ఒకడు గొయ్యత అవుతున్నాడు ఇంకొకడేమో మిషన్ తిప్పుతున్నాడు మన ఒకడు గోడకి వెళ్ళవేస్తున్నాడు ఇంకొకటి అకౌంట్లు వస్తున్నాడు మన ఒకడేమో సెక్యూరిటీ కాపలకు వస్తున్నాడు వీళ్ళందరూ తమ తమ పనులు చేస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళు చాలా ప్రేమతో నిశ్చయం చేసేసుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని చేస్తున్నారా లేక వీళ్ళందరూ ఒకనొక జనరల్ మేనేజర్ కారణంగా చేస్తున్నారా ఇదే కారణంగా చూస్తున్నారు అదిగో ఆ జనరల్ మేనేజర్కి నిమిత్త కారణము అని పేరు ఏమండి ఇంకొక చిన్న దృష్టాంతం ఇక్కడ ఉపాధానము నిమిత్తము ఒకటే అందుకోసం కొంచెం దృష్టాంతాన్ని మనం మారుద్దాం ఎలాగంటే ఫ్యాన్లు తిరుగుతున్నాయి దీపాలు వెలుగుతున్నాయి టీవీలు ఏమో చూపిస్తున్నాయి సినిమా పాటలను కూడా సౌండ్ కూడా చూపిస్తున్నాయి ల్యాప్టాప్లు ఏమో ఇంటర్నెట్లను చూపిస్తున్నాయి సెల్ ఫోన్లు ఏమో వా శబ్దాలని చెప్తున్నాయి హీటర్లేమో వేడినిచ్చి వంట వండుతోంది రిఫ్రిజిరేటర్ ఏమో కూల్ చేసేస్తోంది ఈ చేష్టలన్నీ ఇవన్నీ ప్రవర్తిల్లుతున్నాయి కదా ఏదో ఒక్క దాని వల్ల ఇవన్నీ ప్రవర్తిల్లుతున్నాయా లేదా ఆ ఒక్కటి ఏమిటి విద్యుత్తు విద్యుత్తు వల్ల ఇవన్నీ ప్రవర్తిల్లుతున్నాయి ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది అనుకోండి ఫ్యాన్ మెకానికల్ ఎనర్జీ తిరగడం అంటే మెకానికల్ ఎనర్జీ అండి ఈ మెకానికల్ ఎనర్జీ దేని నుండి కుట్టింది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుండి కాబట్టి ఫ్యాన్కి ఉపాదానం ఏమిటి ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ తిప్పి ఇట్లా చేసేది నిమిత్తం ఏమిటి ఎలక్ట్రిసిటీ చూసారా రెండు కోయిన్సే అయ్యే ఇప్పుడు కుండ అంటే కుండకి ఉపాదానం మట్టి కుండకి నిమిత్త నిమిత్తం కుమ్మరి వాడు కులాలుడు పొర ఉండేవాళ్ళు కులా ఇప్పుడు ఎవడు కులాలు ఎవడు ఇప్పుడు వేదాంతులే కుమ్మది వాళ్ళందరూ వేదాంతులే వీళ్ళే కుమ్మది అని అంటూ ఉంటారు సో కులాలు నిమిత్త కారణం కాబట్టి ఆ దృష్టాంతంలో నిమిత్త కారణం వేరుగా ఉంది ఉపాధాని కారణం వేరుగా ఉంది బిజిలీ విద్యుత్ దృష్టాంతంలో రెండు ఫ్యూజ్ అయ్యాయా రెండు కలిసిపోయాయి విద్యుత్తు కారణంగానే తిరుగుతోంది ఈ తిరగడం అనే శక్తి దేని నుంచి విద్యుత్తు నుంచే పుట్టింది కాబట్టి దీని స్వరూపము విద్యుత్తు నుంచే వచ్చింది దీని స్వరూపము విద్యుత్తు నుంచే వచ్చింది కాబట్టి విద్యుత్తు నిమిత్త కారణమోదే ఉపాదాన కారణమోదే అంటే ఏమిటి విద్యుత్తు తనే తిరుగుతోంది తిరిగిట్లా తనను తానే తిరిగి ఇట్లా అని చెప్పాలి తనను తనే తిరి తనను తానే అన్న చేత ఉపాదానమైంది తనను తానే తిరిగి ఇట్లా చేస్తోంది అన్నం చేత ఈ ప్రకరణం ఒక్క క్లాస్తో తేల్దేసి ఈ ఉపాధాన నిమిత్త ప్రకరణం దీన్ని రేపు దీని రేపు సంగతి దీని సంగతి తేలుద్దాం ఓం పూర్ణమదూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణమాదాయ పూర్ణమైతే అలాగే of all of the peace.